బ్రహ్మ బ్రహ్మణృతి సీత సాదనం శ్రీమహాగ్రాధిపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరా ఆవిర్భూతస్వూస్ మఘవన్మత్యం వా ఇదం శరీరం ఇలాది ప్రపంచే శరీరాద్యుపాధిసంబంధ ప్రత్యాఖ్యాన ఆదంతా గప్పాలి అందంసారి తుర్థేపు పర్యాే వే భూయోనువ్యాఖ్యామి నో ఏవా అన్నత్రస్మాత్క్రమ్య మఘవన్మ వా ఇదం శరీరం ఇలాది ప్రపంచేనా శరీరాద్యుపాధిసంబంధ ప్రఖ్యాన సంప్రసాదశబ్దోదిత జీవం అభిష్ప్రహ్మస్వపాపన్న దర్శయన్ నరస్మాద్ బ్రహ్మణ అమృతయ దర్శయతి నాలు పర్యాయ ప్రజాపతి దగ్గర వీళ్ళ అధ్యయనం ఇంద్రుడు విరోచనుడు ప్రారంభిస్తారు మొదటి పర్యాయంతో ఇంద్రుడు విరోచనుడు డ్రాప్ అవుట్ అయిపోతాడు డ్రాప్ అవుట్ అయితే పర్వాలేదు మళ్ళీ వెళ్ళి టీచింగ్ మొదలు అతను మొదలుపెట్టిన టీచింగ్కి అది కూడా ఉపనిషత్తే ఎందుకంటే ప్రజాపతి గారి దగ్గర నేర్చుకుని చెప్తున్నాడు కదా సర్టిఫికేట్లు కోర్సులు చేసి సర్టిఫికెట్ చేసి పాఠం చేస్తున్నాడు కదా అదే అది అది ఉపనిషత్తే అది ఏదంటే కానీ దానికి ఓ స్పెషల్ డెఫినేషన్ ఉంది ఆసురి ఉపనిషత్తు అని పేరు కావండి నేను మీకు మనవి చేస్తాను మీరు ఆసు ఉపనిషత్తు మంత్రాలు ఉన్నాయి ఆ చాంద్రోక్య ఉన్నాయి మీరు వెళ్ళి ఆ మంత్రాలు నేను పాఠం చెప్పినప్పుడు చెప్పాను ఎందు అధ్యాయంలో ఆసురి ఉపనిషత్తు మీద రెండు మంత్రాలు ఉన్నాయి దాని దగ్గర భాష్యం మంత్రాలు ఒకసారి చదవండి చదివితే మీరు యూ విల్ లెట్ స్టాండ్ అప్పుడు మీరు స్టన్ అయ్యరో లేదో అప్పుడు అయింది కదా అయింది మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొత్తగా చదివితే యూ విల్ లెట్ స్టాండ్ ఏ లెవెల్కి స్టన్ అయిపోతారంటే ఇప్పుడు సమాజంలో ధర్మ సంస్థల్లో పీఠాల్లో ఆశ్రమాల్లో జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆసు వచ్చేస్తాయి ఇవన్నీ ఆసు కేటగిరీలో పడిపోతాయి టు దట్ ఎక్స్టెంట్ యూ విల్ బి స్టాండ్ అదే ఇప్పుడు ఉదాహరణకి శంకరాచార్యులు సమాధి ఎరగం మనం శంకరాచార్యులు సమాధి ఎక్కడుంది లేదుగా మీకు నిజానికి ఓ మహాత్ముడు ప్రసంగం చేశాడు అంటే మఘవన్ మత్యం వా ఇదం శరీరం దాని గురించి చెప్తున్నా ఏమన్నాడంటే ఇప్పుడు అక్కడ హృషికేశ్ అండ్ లబో ఎవరైనా మహాత్ములు పోతే హరిద్వారు అండ్ నబోవ్ సమాధులు కడుతూ ఉంటారు ఇది ముస్లిం కల్చర్ ఎట్ వచ్చి ముస్లిమ్స్ లో ప్రాణం పోయిన ప్రతివాడికి సమాధిలాగా కడతారు స్టోన్ లాగా పెడతారు ఇక్కడ మహాత్ములకు మాత్రమే పెడుతున్నారు ఎవడో మహాత్ముడు హెచ్చరిక చేశాడు మీరు ఇదే ధోరణి కొనసాగిస్తే హరిద్వార్ లభో సమాధులు మిగులుతాయి మొత్తం అంతా సమాధులు అయిపోతారు హరిద్వారం డెబో వీళ్ళ కదా పోయిన ప్రతి కూడా సాధువే ప్రతి సాధువుకు సమాధి పెడుతూ ఉండడం దాని మీద ఒక క్యాన పీలాట్రి కట్టడం సిమెంట్ కట్టడం భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి దానికి అలంకారాలు చేయడం లాతలు చిత్రించడం ఇలా మొదలుపెట్టుకుంటూ పోతే హరిద్వారం డెబో గంగా తీరం అంతా సమాధిని మిగులుతాయి మనకు రెండు మూడు దశాబ్దాలు అయ్యాపడితే ఈ సమాధి కట్టడం అన్నది ఆసు ఉపనిషత్తులు కొడుతుంది దాంట్లో రాసి పెట్టారు శంకరాచార్యుడికి సమాధి లేదు మీకు ఈ వేటికి సమాధులు లేవు రామకృష్ణ రోహంస గారు వేటికి సమాధులు లేవు తర్వాత నిసర్గదత్త మహారాజ్ ఆయన యొక్క స్మృతి చిహ్నం ఏమైనా ఉంటుందేమో నేను బాంబే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెతికితే వాళ్ళు ఏం చేశారంటే శ్మశానానికి తీసుకెళ్ళి ఆ శ్మశానంలో ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద నిసర్గదత్త మహారాజ్ దేహాన్ని దహనం చేశారో ఆ ప్లాట్ఫామ్ చూపించారంట ఆ ప్లాట్ఫామ్ పక్కన ఒక ప్లేట్ మీద రాశారు హియరీస్ వేర్స్ నిసర్గరత్ మహారాజు వస్తుంది సో ఆ రకంగా ఎవడో చేశారు ఆ వెరీ ఇంట్రెస్టింగ్ దేహ సంబంధం పూర్తిగా వినడాల్సి ఉంటున్నాయి మగవన్ మత్యం వా ఇదం దేహ సంబంధాన్ని ఏ మేరకు అట్టి పెట్టుకుంటే ఆ మేరకు జీవభావంలో పడిపోతుంది బ్రహ్మభావంలోకి వెళ్ళడానికి అదే ఆటంకం ఉంటుంది దేహం ఆటంకం కాదు దేహ దేహోన్న జానాతి దేహం అది ఏ ఆటంకము కాదు దేహము నేననే అభిమానము ఆటంకము సో ఎనివే ఈ ఇది నాలుగో పర్యాయం నాలుగో పర్యాయం దగ్గరికి వచ్చాక మొదటి పర్యాయంలో చెప్పిన మళ్ళీ ఆయన కొత్త విషయం కాకుండా అదే చెప్తున్నాడు ఆయన సో ఏతన్త్వేవతే భూయ అనువ్యాఖ్యాస్యామి ఏ పరమాత్మనైతే నీకు మొదటి పర్యాయంలో విరోచనుడు కూడా ఉండగా మళ్ళీ రెండో పర్యాయం మూడో పర్యాయంలో వివరించానో దాన్నే నీకు చెప్తున్నా తప్ప కొత్తదేమీ కాదుగా అని చెప్పి మఘవన్మర్త్యం వా ఇదం శరీరం ఈ శరీరము వినాశము గలది వినాశము పొందే శీలము గలది వినాశీలి ఇత్యాదిన ప్రపంచేనా అని మొదలుపెట్టి అక్కడ ఆ గురించి ఏదేదో చెప్తాడు మీరు ఆ ఉపనిషత్తు తీసుకొస్తే తెలుస్తుంది విస్తారంగా చెప్పాడు ప్రపంచం ఉంటే విస్తారము చాలా వివరంగా చెప్పాడు అక్కడ చెప్పిన దాంట్లో విశేషం ఏమిటంటే ఉపాధిలు ఉన్నాయి శరీరంతో మొదలుపెట్టవు శరీరము ఒక ఉపాధి నిజానికి శరీరము యొక్క ఉపాధి నుంచి బయటపడడం తేలిక ఇంద్రియములు మనస్సు ముఖ్యంగా మనస్సు దగ్గర తర్వాత అహంకారం అహంకారోపాధి వాటి నుండి బయటపడడం చాలా కష్టం కాబట్టి శరీరం అసలు ఫస్ట్ స్టెప్ శరీరం నుంచి అనే ఉపాధి నుంచి బయటపడ్డాం ఈ శరీరోపాధిని ఉపాధి అందల అభిమానాన్ని కనుక తగ్గించుకోగలిగితే మోక్షం మాట దేవుడరు ముందు జీవితం సింపుల్ అవుతుంది అసలు వేదాంతం అంటే అదే ఇప్పుడు ఇక్కడ జీవితాన్ని సింప్లిఫై చేయటమే వేదాంతం యొక్క ప్రయోజనం మనిషి ఎప్పుడో ఏదో స్వర్గం వస్తుందని ఇక్కడ జీవితాన్ని జటిలం చేసి కూర్చుంటాడు జటిలం చేసుకుంటాడు ఇప్పుడు సింపుల్గా ఉండాలి సింపుల్ అంటే మళ్ళీ మీరు చేసుకోవాలి ఒకడు ఓ గావంస కట్టుకుని ఒక అంగాస్త్రం ఒకడు భుజం మీద ఉంటాడు చుట్టూ దర్భ పుల్లలు దర్భలు సమిధులు తప్పింకే ఉండవు లేకపోతే గోమయంతో చేసినటువంటి ఉండలు ఇవి ఉంటాయి ఇవే ఉంటాయి ఇంకే ఉండవు భోజన టైం అయినప్పుడు ఏదో రెండు మంచి రెండు శుభ్రమైన ఆహారాన్ని ఏదో అన్నామో ఏదో సింపుల్గా ఫోన్ చేస్తూ ఉంటాడు చాలా సింపుల్గా ఉంటాడు అవుట్వర్డ్ లేదు బట్ దట్ ఈజ్ నాట్ ది సింప్లిసిటీ యూ యూ గో అండ్ దట్ పర్సన్ డిగ్రీకి వెళ్ళబోతే ఆ డగ్రీకి రావద్దంటాడు ఎంత కాంప్లెక్స్గా ఉంటాడో తెలుసున్నా లోపల వెరీ కాంప్లెక్స్ సో ఎంత కాంప్లెక్స్ అంటే లోపల ఇంకా ఊహ చేయలేనంత కాంప్లెక్సిటీ ఉంటుంది లోపల సమాజం చేసి చూస్తాడు వీళ్ళందరూ కూడా పోతారు ఈ సమాజం ధర్మం అంతా చెడిపోతుంది ఈ సమాజం పడైపోతుంది మన పొలం పడైపోతుంది అలా ఉంటాడు ఎంత జటిలంగా ఉందో చూడండి మనస్సు హీ కెనాట్ లుక్ ఎట్ ది వరల్డ్ విత్ సమ్ సింపుల్ అవుట్లుక్ కాబట్టి సింప్లిసిటీ అంటే మీరు కేవలము బాహ్యంగా కనపడే సింప్లిసిటీ సింప్లిసిటీ అనుకోకూడదు ఒకప్పుడు బాహ్యంగా కనపడే సింప్లిసిటీ వెనక్కల చాలా భయంకరమైన జటిల భావ ప్రపంచం నిలిచి ఉంటుంది చాలా జటిలంగా ఉంటుంది ఆ భావన ప్రపంచం ఎంత జటిలం అంటే ఎరా నువ్వు ఎక్కడి నుంచో అంటే ఇలా నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్టే అక్కడ యజ్ఞాలు వేదాలు అవేం లేవా యూస్లెస్ ప్లెస్ కదా అది అలా ఉంటాడు ఇట్స్ లైక్ దాట్ ఈ ఆర్థడాక్సీ అంత కాంప్లెక్సిటీ అదే కనుక కానీ పైకి మాత్రం అలా ఉంటాడు వెరీ సింపుల్ కాబట్టి దట్ ఈజ్ నాట్ ది సింప్లిసిటీ ఇన్నర్ సింప్లిసిటీ అవుట్వర్డ్గా ఎలా ఉన్నప్పటికీ అవుట్వర్డ్గా కూడా సింపుల్గా ఉండాలి బట్ అవుట్వర్డ్ సింప్లిసిటీ పది మందిని అట్రాక్ట్ చేసేట్లా ఉండకూడదు కాన్స్పిక్చువల్స్గా ఉండకూడదు అట్లాంటి సింప్లిసిటీ ఉంటుంది సింపుల్ రీజనబుల్ సింపుల్ బట్ ఇన్సైడ్ ది సింప్లిసిటీ ఈజ్ దానికి పోలిక చెప్పాలంటే ఆకాశంలాగా ఉంటాడు ఇన్సైడ్ మోస్ట్ ట్రాన్స్పరెంట్ ఎవళ్ళ మీద ఏ జడ్జిమెంటు ఉండదు ఆకాశము అంటే సింప్లిసిటీ ఆకాశం ఎంత సింపుల్గా ఉంటుంది అంత సింపుల్గా ప్రీ సింప్లిసిటీ కాబట్టి మనస్సు అనే అది ఉపాధి మనస్సు అనేది ఒక ఉపాధి ఆ మనస్సు అంటే భావజాలం ఉంటుంది దాంతో ఐడెంటిఫై ఉంటాడు దేహత్యాగమైనా చేయడానికి సిద్ధపడతాడు కానీ మనస్సులో నిర్మాణం చేసుకునే ఉన్న ఐడియాస్ని విడిచిపెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉండడం వాటితోటి ఐడెంటిఫై అయ్యి ఉంటాడు అది కూడా భయంకరమైన ఉపాధి ఆ ఉపాధి నుంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సి శరీరోపాధి నుంచి బయటపడటం చాలా తేలిక సో శరీరంతో మొదలుపెట్టి మనస్సు అహంకారము ఈ ఉపాధి సంబంధాన్ని బాగా అక్కడ చర్చ చేశారు చేసి చూడు నీకు ఈ ఉపాధులతో సంబంధము లేదు అని నిరూపించారు ప్రత్యాఖ్యానము అంటే తిరస్కరించారు శరీరముతో నీకు సంబంధము లేదు అది వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది అది విదూరమైన విషయం ఏం కాదు సత్యం అలాగే ఉంటుంది మనం బాగా అసత్యానికి అలవాటు పడుకుని ఉంటాం కనుక మనకి అది అలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ సత్యం అలాగే అంత సింపుల్గానే ఉంటుంది సత్యం అలాగే ఉంటుంది శరీరము నీవు శరీరము కాదు అన్నప్పుడు ఆరంభంలో ఏమనిపిస్తుందంటే శరీరం అనే ఒక ముద్ద అక్కడ ఉన్నది ఆ ముద్ద వేరే ఉంది నేను వేరే ఉన్నాను అన్నట్టుగా అనిపిస్తుంది బట్ గ్రాడ్యువల్గా మీకు నీవు శరీరము కాదు అని చెప్తున్నామే కానీ శరీరం అనేది నిన్ను విడిచిపెట్టి సెపరేట్గా ఉందని చెప్పట్లేదు నిజానికి శరీరము తత్వమే కాదది నువ్వు ఉందంటే ఉంది లేదంటే లేదు నువ్వు ఏ క్షణమైతే దాన్ని ఉంది అని అండం మానేస్తావో అది ఉండకుండా పోతుంది అది తత్వమే కాదు కాబట్టి శరీరము నేను కాదు అనే అనేది అది ఎంతవరకు అంటే శరీరాభిమానము శిథిలమయ్యేంతవరకే శరీరాభిమానం శిథిలం తర్వాత అది శరీరం దాని పోతూ ఉంటుంది శరీరం అనేది ఒక వస్తువు కాదు శరీరం అనేది ఒక వేవ్ వేవ్ మోషన్కి శరీరము అని పేరు ఇది ఎలాగంటే తరంగం అనేది స్వతంత్రమైన సత్తగాలది తరంగం అనే పదార్థము లేదు అని చెప్తాం లేదు అని చెప్తే దాని అర్థం ఏంటి జలమే ఉన్నది తరంగం లేదు తరంగం అనేది ఏదీ లేదు ఊరికే అలా అనిపించడమే కానీ తరంగం అనేది ఏదీ లేదు అని చెప్తాం అది వాస్తవమే అప్పుడు ఆ తరంగం ఏమవుతుంది ఏమవుతుంది తరంగల్లాగా కనపడ్డది కూడా జలమే అది ఏమవుతుంది ఏమీ అవ్వదు అలా మూవే కొంత డ్యాం పైన అంతకుముందు జలమే ఇప్పుడు జలంలో కలిసిపోతుంది దాట్ ఈజ్ ఆల్ దేహం కూడా ఒక మూమెంట్ అది ఒక తరంగది లాగా నిద్రపోయినప్పుడు తరంగం ఆగిపోయింది నిద్ర లేసుకొని మళ్ళీ తరంగం ప్రారంభమవుతుంది ఆ తరంగం సాగిసాగి మళ్ళీ దానికి నిద్ర వచ్చేదాకా సాగుతుంది నిద్ర ఆగిపోతుంది అంతే కాబట్టి దాని గురించి విచారించాల్సింది లేదు అభిమానం లేకుండా అంటే అహం అనే అధ్యాస లేకుండా ఉంటే సరిపడుతుంది సో ఆ విధంగా సంబంధాన్ని తిరస్కరించి ఆ తర్వాత ఇంద్రియములు మనస్సులో ఉన్న ప్రతి ఐడియా కూడా అది ఎవడో పెట్టింది అక్కడ అది మీరు అర్థం చేసుకోవాలి ఎవడో పెట్టాడు అది ఇది నా ఐడియా అంటాడు నా మతము అంటాడు సంస్కృతంలో అర్థం ఎక్కడ తెలిసిన ఐడియా అర్థం దిస్ ఈజ్ మై ఐడియా ఈ జగత్తు గురించి మై కాన్సెప్ట్ ఈజ్ లైక్ దిస్ దానికో మతం అని పేరు దేవుడి గురించి మై కాన్సెప్ట్ ఈజ్ లైక్ దిస్ దానికో మతం అని పేరు అది మతం సో మమ మతం అని ఎన్నిసార్లు వచ్చింది గీతలో సో ఇది నా అభిప్రాయము అభిప్రాయము అర్థం ఇది నా కాన్సెప్ట్ కాబట్టి మీ బుద్ధిలో ఉన్నటువంటి మతములు ఎన్నైతే ఉన్నాయో అభిప్రాయం అభి భావజాలం ఎంతైతే ఉన్నదో అదంతా ఎవడో పెట్టారు అక్కడ ఎవడో పెడతారు ఎవడో పెడతాడు ఏదో పెడతాడు ఓ భ్రమ పెడతాడు ఎవరు పెడతాడంటే కాలసర్పదోషం అంటాడు అది చేపకి హుక్కు పెట్టినట్టు వీడు గల్పు చేస్తాడు అవునంటాడు వీడు అనేప్పటికీ ఒక ఆ కాలసర్పం ఏంటంటే ఇంకా వికారం వివేచ వివేకంగా ఉండదు దోషం ఈ దోషం వల్ల ఇప్పుడేమో ఆర్థికంగా ఎలాగో ఇబ్బందుల్లో ఉన్నా ప్రస్తుతం ప్రతివాడు వర్తమాన కాలంలో ఈ ఇబ్బందుల్లో ఉంటాడు ప్రతివాడు ఇది ఒక కఠోరమైన సత్యం దీనికోసం మీకు జ్యోతిష్కం అక్కర్లేదు ఏమక్కర్లేదు జ్యోతిష్కం రావు రావడం సంస్కృతులు కూడా తప్పే అనివే ఆర్థిక ఇబ్బందుల్లో లేని వాళ్ళు ఎవాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఒబామా గారు అయితే పూర్తిగా మునిగిపోయి ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన మరి అందరికంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన ఉన్నారు కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను కాలసర్పదోషం కనుక పోయినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని కనుక వీడు అది పట్టుకున్నాడంటే సో దట్ ఐడియా మూవ్స్ దిఫ్ ఐడియా ఈజ్ వన్ యూ ఐడెంటిఫై విత్ ఇట్ ఇట్ విల్ డ్రైవ్ యు రిలీజియస్ మైండ్ ఎ బిలీవింగ్ మైండ్ హ్యాస్ ఎ ప్యూరియర్ ఎనర్జీ విచ్ ఎ ప్యూర్ మైండ్ డజెంట్ హ్యావ్ ప్యూర్ మైండ్కి ఆ ఎనర్జీ ఉండదు ప్యూర్ మైండ్ అలా ఆకాశం వల్ల నిర్బలంగా ఉంటుంది ఏదో పుష్ణం చూసుకుంటూ ఉండడమో లేకపోతే అలా ప్రేమగా చూడడమో తప్ప ఇంకేం ఉండదు ఆ ప్యూర్ మైండ్లో ఎనర్జీ ఉండదు ఈ బిలీవింగ్ మైండ్ నుంచి చూసారా జెండా పట్టుకుని రోడ్డు ఎక్కుతుంది ఇంకా మీరందరూ నా ప్రొసెషన్ అట్లా బిలీవింగ్ మైండ్ హ్యాస్ ఎవర్ ఎనర్జీ అది మీరు గమనించాలి వాళ్ళ ఎనర్జీని చూసి మీరు కంగారు పడకూడదు ఎక్కడైనా ఎక్కువ ఎనర్జీ ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇ He is going to use it somebody. ఈజ్ గోయింగ్ ga యూసీ తెగిన సంబాడీ అలాగా మహాత్ములు ఎనర్జెటిక్గా ఉండరు కామ్గా ఉంటారు ఫోర్స్ఫుల్ తుఫానుగాల్లో ఉండరు పిల్లగాల్లో ఉంటారు అలా ఉందా లేదా అన్నట్టుగా ఉంటారు ఎనివే కాబట్టి ఉపాధి ఆ ఉపాధి సంబంధాన్ని తిరస్కరించడం చాలా కఠినం వాడు దేహాన్ని త్యాగం చేసేస్తాడు కానీ ఉపాధి సంబంధ మతాభావనను వదిలిపెట్టడం అది ఉపాధి సంబంధం అది మరింత కఠినం మీరు దేహం కఠినం అనుకుని పోతారేమో అని నేను ఇంత వ్యాఖ్యానం చేశాను దేహం కంటే ఎక్కువ కఠినం కానీ ఆరంభం దేహంతో మటుకు చేయాలి తేలిగ్గా ఉన్న ఆరంభించాలి ఈ ఉపాధులన్నీ తిరస్కరించాలి తిరస్కరిస్తే అప్పుడు మీకో పేరు పెట్టండి శృతి ఏమైనా పేరు పెట్టిందంటే సంప్రసాద అని పేరు పెట్టింది ఇంకా జీవుడే వీడు వాడికి సంప్రసాద అని పేరు పొందడానికి అర్హుడవుతాడు సంప్రదా సంప్రసాద శబ్దోదితం జీవం ఉంటాడా ఏమండి మీ పేరేమన్నా పేరు సుబ్బారావు ఓకే ఎక్కడుంటారు ఇక ఇక్కడ ఉంటాం ఈ ప్రాంతం ఏ ప్రాంతం ప్రాంతం ఏముందండి ఏదో ప్రాంతం ఇక్కడున్నాం ఇవాళ ఇక్కడ ఉన్నాం రేపు ఇంకో చోట ఉంటాం మీ నేషనాలిటీ ఏమిటంటే నేషనాలిటీ ఏమిటి ఇండియన్ నేషనాలిటీయే కానీ మాది వసుధైవ కుటుంబకం ఈ ఋషులు ఋషులకి వన్ నేషనాలిటీ ఏం లేదు మేము ఋషుల జాతికి చెందిన వాళ్ళం ఋషుల ఆ సంప్రదాయం వాళ్ళం వసుధైవ కుటుంబకం నేషనాలిటీ మంచిది కానీ నేషనాలిటీ కూడా లిమిట్స్లో ఉండాలి నేషనాలిటీ అన్నది ఫెనెటికల్గా ఉండకూడదు వసుధైవ కుటుంబకం సో ఈ మధ్యనే ఈ కుక్కలో రేపు అయిపోయి అవి ఉంటాయి కదా అవి సకల ప్రాణులు ఉంటాయి ఎండలు ఎక్కువగా అంటే వస్తుంది టైం వస్తుంది వర్షం పడ్డప్పుడు పడుతుంది అంతా సంప్రసాదమే వీడికి కంప్లై ఆర్థిక స్థితి అవు మరి ఆర్థికం ఉంటాయి అలాగే సివిలైజేషన్స్ అలాగే ఉంటాయి ఎకనామిక్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి సో సంప్రసాద ఏ కంప్లైంట్ ఉండదు యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్ ఎందుకో తెలుసిన ఇదంతా సత్యం కాదు ఇదంతా పెద్ద షో ఇది పెద్ద మ్యాజిక్ షో ఈ ఉప ఇవన్నీ కూడా పెద్ద మ్యాజిక్ అదంతా సత్యం అనుకున్నారు అదే సత్యమని ఈ ఉప ఎన్నికల్లో వీడిని ఎగ్గితే లాభం వాడు నెగ్గితే ఇలాగే ఇదంతా కూడా భ్రమ అది మహాభ్రమే సో సమాజ జీవనం అంతా అలాగే ఉంటుంది అమెరికాకి మేము వెళ్తే వాళ్ళు అంటారు ఏమంటే ఇండియాలో సమాజం అంత అతలాకుతలం అయిపోతుంటే మరి మేమేం చేయాలి మీరు ఆత్మస్వరూపం తెలుసుకోవాలి దట్ ఈస్ ఓకే హౌ టు ఇండియా ఇండియా గురించి నీకు ఎందుక నువ్వు వస్తావా ఇండియా నువ్వు రావు కదా నువ్వు చెక్కు రాసిస్తానంటావు చందా ఎవడైనా అడిగితే చెక్కు రాసిస్తాను నూట నూట ఒక్క డాలర్ చెక్కిస్తావు దట్ ఈజ్ ఆల్ యూ డూ ఎవరో ఒకడు నెత్తిన వేసుకుని ఒక ఒక స్కీమ్ ఒకటి నెత్తిన నేను నేను ఈడుస్తున్నాదని నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అంటే వెరీ వెల్ యూ డూ ఇట్ అని హండ్రెడ్ డాలర్స్ చెక్ దట్ ఈజ్ ఆల్ హీ విల్ డూ యువర్ యూ ది మ్యాక్సిమమ్ యూ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ ఈజ్ హండ్రెడ్ అండ్ వన్ డాలర్స్ చెక్ ఓకే ఇండియాలో అతలాపుతలంగా ఉంది రా నేను ఒక ఊరేగింపు తీస్తాను నా పక్కన వచ్చి నేను కూడా ఇది బాగుంటున్నాను అవి అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి వాటర్ బాటిల్ తోటి వాడు ఏం చేస్తాడు సో వాటర్ బాటిల్ జతో పట్టుకు వస్తాడు రోడ్డు మీదకి వస్తే అసలు రాడు కాబట్టి ఇక్కడ కూర్చుని యాగనైజ్ అయిపోతే ఇండియా ఏదో అయిపోతుంది ఏమీ అవట్లేదు విట్ ఇస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ అంటే నేను చెప్తాను నువ్వు నీ నీ హృదయంలో ఒక భావజాలమంతా అంతా కలుషితమైన భావజాలం అంతా ఉండబట్టి నీకు అలా కనపడుతోంది నీ హృదయాన్ని శుద్ధి చేసుకో ఆత్మస్వరూపాన్ని తెలుసుకో బికమ్ బి సింపుల్ డోంట్ బి సో కాంప్లెక్స్ సో సంప్రసాద అన్నది చాలా కఠినమైన విషయం దాన్ని తెలుసుకోవటము దాన్ని అభ్యాసం చేయటము అంత తేలిక కాదు చాలా కాంప్లెక్స్ విషయం ఫలానా వాడు నా శత్రువు అని మీకు అనిపిస్తే మీరు పొరపడ్డారు చాలా పొరపడ్డారు శత్రువు ఎవడో ఉండడు ఇంతే అనిపిస్తుంది కాదండి వాడు మా పల్లెటూళ్ళలో ఇంట్లో సగం వాటావాడు నాకు ఇవ్వాల్సినవి ఏం చేసుకుంటారండి మాట ఏం చేసుకుంటారు మీరు ఇక్కడ చక్కగా రెండు ఫ్లాట్లు కలుగుతున్నారు కదా అక్కడ వాటావాడు ఏడుస్తాడు ఎవడోరేమండి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఇట్ బ్లస్ కాదండి మరి వాడు తీసుకోవడం తప్పు కదా తప్పు ఆ తప్పు ఫలాన్ని వాడే అనుభవిస్తాడు పైగా వాడిని ఇంకా నువ్వు కూడా తిట్టడం ఎందుకు అని ఆశీర్వదించి బ్లస్ నువ్వు నీ మనస్సు పాటు చేసుకోకు నీ మనస్సును ప్రశాంతంగా ఆకాశం పోలే పెట్టుకో అంటే రాగద్వేషాలు లేకుండా అయిపోతున్నాయి ఆ స్థితికి వీడు చేరుకోవాలి రాగద్వేషరహితమైన స్థితికి చేరుకోవాలి అప్పుడు వాడు సంప్రసాద అనో పేరు పెట్టచ్చు వాడికి ఆ సంప్రసాద అనే పేరు కలిగిన జీవుడు వాడు నౌ హీ ఇస్ రెడీ టు టేక్ ఆఫ్ రాకెట్ టేకాఫ్ చేసుకు రాకెట్ ఎక్కడ ఉంటుంది లాంచింగ్ ప్యాడ్కి కట్టేసి ఉంటుంది కానీ టేకాఫ్ చేసిన తర్వాత విశాలమైన ఆకాశం అంతా దాన్నే బంధం లేదు దానికి ఆ రకంగా సంప్రసాద స్థితిని ఎప్పుడైతే చేరుకుంటాడో రెడీ టు టేక్ ఆఫ్ హీ టేక్స్ ఆఫ్ అంటే వాడికి సాక్షాత్కారం కలుగుతుంది వాడికి తెలిసిపోతుంది ఏమని తెలిసిపోతుంది అహం బ్రహ్మాస్మి అని తెలిసిపోతుంది నేను పూర్ణుడను అంటే అంతకుముందు ఇంకా ఏమైనా వెలిటికి సంబంధించిన పరిచ్ఛేదములకు సంబంధించినటువంటి భ్రమలు ఏమైనా ఉంటే అవన్నీ పటాపంచమైపోయి వాడు స్వేన రూపేణ అధినిష్పద్యతే స్వరూపంతో నిగ్గు తేల్తాడు పైకి తేల్తాడు స్వరూపంతో అలా చెప్పారు అక్కడ ఇది బ్రహ్మస్వరూపాపన్నం దర్శయన్ వాడు అసలైన స్వరూపంలోకి వచ్చేస్తాడు ఆ అసలైన స్వరూపమే బ్రహ్మ అదే బ్రహ్మ అలాగే చూపిస్తోంది శృతి చూపించి అక్కడ ఏం చెప్తోందంటే పరస్మాత్ బ్రహ్మణ జీవం అన్యం నర్శయతి ఇక్కడ ఏమని నిరూపిస్తోంది శృతి ఆ పరబ్రహ్మ పరమాత్మ గలదే దానికంటే జీవుడు భిన్నంగా లేడు అని నిరూపిస్తుంది అంటే ఏమైపోతాడనమాట జీవుడు పరబ్రహ్మ వలె అమృతుడు అభయుడు అయిపోతాడు అమృతుడు అయిపోతాడు ఎప్పుడైతే అమృతుడో అంటే ఇమ్మోతాడు అభయుడు అయిపోతాడు సో ఆ మృత్యువు యొక్క ఛాయ కూడా దరిదాపులకి రాదు తర్వాత భయం అనేది అసలు ఉండమే దేనికి భయపడ్డాం దేనికి భయపడ్డాం భయపడాల్సిందే ఉంది ఏమీ లేదు ఇప్పుడు ఓ మహాత్ముడు అడవిదారిని పోతున్నాడు పోతుంటే ఓ బ్రహ్మరాక్షసు ఎదురుకున్నా నిలబడి చీకటపడింది చెప్పాను ఈ కథ చీకటి పడేవి బ్రహ్మరాక్షసు ఎదురుకుండా నిలబడింది నిలబడి తినేస్తాను తినేస్తుంది వాళ్ళు బ్రహ్మరాక్షసు అంటే ఈయన ఉలిక్కిపడ్డాడు ఉలిక్కిపడే ఒక్క క్షణం ఉలికిపడా సరే కానీ రిలాక్స్ అయిపోయాడు ఆ బ్రహ్మరాక్షసికి ఆశ్చర్యం వేసింది ఈట్రోలు వీడు రిలాక్స్ అయిపోయాడు ఏమిటి నేను తినేస్తానంటే నీకు భయం లేదా అని అడుగుతుంది ఆ రాక్షసుడు అడుగుతాడు బ్రహ్మరాక్షసుడు అడుగుతాడు అడిగితే ఆ భయమేమిటి ప్రాణం పోతుంది కదా అయినా కూడా ఏముందిలే ఎప్పటికైనా పోయి ప్రాణమే అంటే మన నేను చచ్చిపోతాననే భయం నీకు లేదా అంటే నిజం చూస్తే అలా అనిపిస్తుంది పైకి నిజం చూస్తే ఆత్మీకి చావులు లేనే లేదు కాబట్టి అంత పెద్ద భయపడాల్సింది ఏం లేదంటాడి అంటే ఆ బ్రహ్మరాక్షసుడు అంటాడు అదేమిటో చెప్పండి అంటే ఆత్మ అనేది ఒకటి ఉందిలేవయా నీకు తెలియదు నీ పన్ను కానీ నువ్వు తినేసి దానికి ఎందుకడ్డు ఆత్మ అనేది ఒకటి ఉంది దానికి చావు లేదు అది నేను నా మొట్టమొదటి ఆ మాట దారిపడింది అంటే అదేదో నిన్ను తినడానికి ఎక్కడికి వెళ్తాను నిన్ను ఎప్పుడైనా తింటారు నేను ఆ ఆత్మకి చావు లేదనే సంగతి ఏమిటో చెప్పిన ఆత్మ అని అడుగుతాడు అంటే అప్పుడు ఆత్మవిచారం సాగుతుంది ఆత్మవిచారం సాగిన తర్వాత ఆ బ్రహ్మరాక్షసుడికి తెలుస్తుంది నేను ఈ రాక్షసయుని కల్పితము నా యథార్థ స్వరూపం ఇది కాదు అని అప్పుడు కూడా ఆత్మ ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ దగ్గర నమస్కారం చేసి వెళ్ళిపోతాయి అది కథ దేనికి భయం అభయం భయం దేనికి కాలసర్పదోషం పట్టింది బట్ పట్టిన అందరికీ పట్టింది కాలసర్పదోషం మొత్తం సకల ప్రాణులు కాలసర్పదోషంలోనే ఉన్నారు ఎవడెవడైతే దేహాభిమానాన్ని కలిగి వాడిని నెత్తిన పడగ ఎత్తి కొట్టడానికి సిద్ధంగా ఉంది కాలసర్పం దేహాభిమానం కలిగిన ప్రతి వాడి నెత్తినా ఉన్నది దేహాభిమానం లేని వాడికి లేనే లేదు కాబట్టి అంటే నేను ఈ కాలసర్ప దోషం అంటే స్వామీజీకి కొంత శాడ్గా ఉందని మీరు అనుకోవద్దు ఏం ఉందని అనుకున్న తప్పు లేదు కానీ నా పాయింట్ ఏమిటంటే ఈ రకంగా జనాలని ధార్మికులు అనబడే వాళ్ళు ఈ పేరు చెప్పి జనాలని వంచన చేసుకున్నారు అది అది దుఃఖించగల విషయం అంతగా లేనిపోయిన అదే రాముడిని ధ్యానం చేయకుండా కృష్ణుని తెలుసుకోండి భగవద్ చదువుకోండి రామాయణం చదువుకోండి శ్రీరాముని ఆదర్శంగా చేసుకోండి అని చెప్పాల్సిన వాళ్ళు అది మానేసి ఆఖరికి ఏ స్థితికి తీసుకొచ్చారంటే హిందూ ధర్మం అనగా జ్యోతిషము వాస్తు అనే స్థితి పట్టింది రా రాహు దోషము అంక ధర్మ జ్యోతిషంలో భాగమైంది దానికి పేరేవిటో తెలిసినా సొల్యూషన్ వి నాట్ ఓన్లీ రికగ్నైజ్ ద ప్రాబ్లం బట్ వీ ఆఫర్ సొల్యూషన్ ఆల్సో ఆ స్థితిని పట్టుకొచ్చిపెట్టారు మొత్తానికి అంత అందుకోసం అలా అన్నాను సో జీవుడు ఆ పరబ్రహ్మ కంటే భిన్నంగా లేడు అని అక్కడ శృతి నిరూపిస్తోంది కొందరు ఈ వాక్యాలని కొంచెం తలకిందులుగా వ్యాఖ్యానం చేశారు ఆయన అంటున్నారు కేచిత్ తూ అంటే అంది అదర్ హ్యాండ్ కేచిత్ ఈ కొందరు ఎవరంటే ఆ భర్తృప్రపంచాచార్య అయి ఉంటారు జనరల్గా శంకరులు భర్తృప్రపంచ అని పేరు పెట్టడం ఆయన పేరు అది భర్తృప్రపంచ ఆయన పేరు అది ఆయన ద్వైతాద్వైత బోధాయన వాళ్ళు స్మృతిలు గ్రంథాలలో మీరు రాశారు ఆ స్మృతుల్లో కొన్ని అంశాలు సమాజానికి ఉపయోగపడే అంశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పేరు ఏమి పెట్టరు ఏమంటారంటే కేచిత్ అంటారు కశ్చిత్ అంటాం కశ్చిత్ అన్నారంటే వాడు మరీ అయోగ్యుడు అనర్థం ఒకనొకడు అని అన్నారు కేచిత్ అని బహువచనం వేసి చెప్తారు ఎక్కడైనా సరే కేచిత్ అన్నారంటే అది భక్తృప్రపంచాచార్యులు అయ్యే అవకాశం ఉన్నారు కెచిత్ పరమాత్మవివక్షాయా ఏతే ఇది జీవాకర్షణం అన్యాయ్యం మన్యమానా ఏతమే వాక్యోపక్రమసూచం అపహత పాత్మత్వాది గుణకం ఆత్మానంతే భూయోను ఇతి కల్పయంతి కొందరు ఏం చేశారంటే వాళ్ళకి ఈ వాక్య రచన వాళ్ళకి నింగుడు పండకులుగా తయారైంది అలా అక్కడ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ నాలుగు పర్యాయాలు ఉన్నాయి కదా మొదటి పర్యాయంలో ఎలా ఉంటుందో వీళ్ళిద్దరూ వెళ్ళమాట ఆత్మ గురించి చెప్పండి అని అడుగుతారు ఆత్మ అంటే జీవుని యొక్క స్వరూపం నేననగానేమి ఆత్మ తెలిస్తే శోకం నుంచి బయటపడతామని విన్నాము ఆత్మ గురించి చెప్పండి అని అడుగు గురించి చెప్పమని అడగరు వాళ్ళే దేవతలన్నీ ఇంకే దేవుడి గురించి వాళ్ళేం చెప్పమంటారు ఆత్మ గురించి చెప్పమని అడిగితే అంటే ఇప్పుడు ఇంద్రుడు వరుణుడు ఇంద్రుడు విరోచనుడు వెళ్ళి మాకు విష్ణు గురించో సిండి గురించో చెప్పమని అడగరు అది పురాణం అది ఇది కాదుగా ఉపనిషత్తు కాబట్టి ఆత్మ గురించి చెప్పని అడుగుతారు ఆయన ఆత్మ గురించి మొదలు మొదలుపెట్టి ఆరంభంలో ఎలా ఉంటుందంటే ఇగో నువ్వు ఉన్నావా నీ దేహం ఉన్నదా ఉంది నీ కళ్ళు ఉన్నాయా ఉన్నాయి దాంట్లో కుడి కన్ను ఉందా ఉంది కుడి కన్ను లోపల నల్ల గుడ్డుందా ఉంది దాంట్లో ఉండే ఛాయ ద్రష్ట ఆత్మ అని చెప్తాడు ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత ఇది జీవుడా దేవుడా ఇప్పుడు చెప్పింది జీవుడే కదండి దీంట్లో మొహమాట ఏముంది జీవుడేగా జీవుడికి ఉపక్రమం ఏముంది జీవుడు ఉంది వీడు రెండోసారి వస్తాడు ఇంద్రుడు రెండోసారి వస్తే ఆయన అంటాడు ఏతం త్వేవతే భూయ అను అని అంటాడు ఏతం అంటే వీడు వీడినే ఏవ వీడిని మాత్రమే నీకు మళ్ళా చెప్తాను అని అంటాడు ఇప్పుడు ఉపక్రం ఇప్పుడు సర్వనామ కొంచెం వీళ్ళు వాక్యమేమాంశ కదా కాబట్టి వాళ్ళు సిస్టమాటిక్గా స్టడీ చేస్తారు ఆనెస్ట్గా ట్రై చేస్తారు ఒప్పులో కాలు వేస్తారు బట్ కానీ ఆనెస్ట్గా ట్రై చేస్తారు ఈ ఆధునికుల వల్లే వీళ్ళు డిజానెస్ట్ పీపుల్ వీళ్ళు ఆధునికులు చదువుకున్న వాళ్ళు కాదు ఏదో జనం అమాయకులు కాబట్టి ఏదో మాట్లాడతారు తప్ప వీళ్ళు ఆనెస్ట్గా చెప్పిదేమీ ఉండదు ఇదంతా డిజానెస్టీ వెరాజ్ వాళ్ళు వెరీ ఆనెస్ట్ పీపుల్ వాళ్ళు ఏతంతేవాన్ ఉంది అది నో అది వెళ్ళ పచ్చి వెలక్కనికి అడ్డుపడేటట్టుగా అడ్డుపడుతుంది రెండో పర్యాయంలో ఏతం ఏవా వీడి గురించే మళ్ళీ వీళ్ళు చెప్తానంటే వీడంటే ఎవరు ప్రథమ పర్యాయంలో చూసుకో అక్కడ ఎవరు ప్రారంభమైందో చూసుకో జీవుడే ప్రారంభమై రెండో పర్యాయంలో జీవుడే మూడో పర్యాయంలో ఏతం త్రేవతే భూయోగం వ్యాఖ్యాస జీవుడే వీడితే వస్తాడు ఈ జీవుడు వదిలి పరమాత్మ వస్తాడా అసలు నాలుగో పర్యాయం ఎలా మొదలైంది ఏతంతేవతే భూయోను వ్యాఖ్యాస్యమే ఏమండి ఇంకా ఈ జీవుడు అయ్యాడు ఇప్పుడు నీకు ఈశ్వరుని చెప్తున్నాననే అసలు ఆ బ్రేకే లేదు ఇప్పుడు కంప్యూటర్లో పేజీ బ్రేక్ అని ఉంటుంది పేజీ బ్రేక్ అని పెడితే పేజీ బ్రేక్ నొక్కితే అక్కడికి ఆ పేజీ పూర్తి అవుతుంది ఇంకా ఖాళీగా ఉన్నా అక్కడ ఇంకా టైప్ అవ్వకుండా కొత్త పేజీ మొదలవుతుంది పేజీ నెంబరింగ్లు అవి కూడా ఇంకా ఆ పేజీతో దాపేసి మళ్ళీ కొత్త నెంబరింగ్ కొత్త హెడింగు మొదలవుతుంది పేజీ బ్రేక్ అంటారు ఆ రకంగా ఈ జీవాకు బ్రేక్ పెట్టి ఈశ్వరుడి దీనికి రావాలి కదా నాలుగో పర్యాయంలో కూడా ఏత్యమేవతే అంటే ఇంకా ఐదో పర్యాయం లేనే లేదు వీడు ఇంద్రుడు తండ్రిలు పోయాడు ఆయన పని ఆయన చూసుకున్నాడు అయిపోయింది ఇంకెక్కడో దేవుడే లేడు పరమాత్మ లేకుండా పోయాడే మొత్తం అంతా జీవ అన్నట్టుగా తయారవుతుంది ఇది వాళ్ళకు ఒక పెద్ద సమస్య ఎవరికి ద్వైతవాదులకి ద్వైతాద్వైతులకి వాళ్ళు ఈ వాక్యాన్ని వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు అయితే మనిషి ఎలా ఉంటాడంటే అక్కడ ఉన్నదాని తెలుసుకునే ప్రయత్నం చేయడం తన మనస్సులో ఉన్న ఫిక్సేషన్ దాంట్లో చొప్పించే ప్రయత్నం చేస్తాడు అక్కడ ఉన్నదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం అక్కడ ఉన్నదాన్ని ఒప్పుకోవడం వీళ్ళు అంతే ఆధునిక కాలంలో కోర్టు ఏదో రూలింగ్ ఇచ్చిందనుకోండి వీళ్ళు దాన్ని ఒప్పుకోరు దాని మీద వ్యతిరేకంగా మాట్లాడతారు ఇప్పుడు షాబానో కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇస్తే రాజీవ్ గాంధీ గారు ఎవరన్నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాకు అనుకూలంగా లేదు కాబట్టి కాన్స్టిట్యూషన్ మార్చేస్తా ఉంది నుంచి ప్రారంభమైంది అసలు ఇండియన్ సొసైటీలో ఈ పెద్ద విరోధం ఈ బాబ్రీ మస్జిద్కి పూర్వం నుంచి ప్రారంభమైంది అది అలా వచ్చిందా విరోధం ఉంటా అని హిస్టారియన్స్ ఎక్కడో చెప్తా అంటే ఏమిటి అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం కాదు నీకు నచ్చిందాన్ని వాళ్ళు చెప్పాలి ఒకవేళ వాళ్ళు నీకు నచ్చింది వాళ్ళు చెప్పకపోతే మేము కాన్స్టిట్యూషన్ మార్చేస్తాం వీళ్ళు అదే మోడల్ వీళ్ళేమీ కొత్త కాదు ఏతంతేవా ఏతంతేవా ఏతంతేవా ఏతంతవేవా ఏతం అంటే ఎవడు సర్వనామ సర్వనామ దేనికి పరామర్శ చేస్తుంది ప్రథమ పర్యాయంలో చెప్పిన పర్యాయం పరామర్శ అంటే జీవుడే ఈ సమస్య వాళ్ళు గమనించి పరమాత్మ వివక్షాయా పరమాత్మని చెప్పాలి ఎక్కడోదోట నాలుగో పర్యాయంలో పరమాత్మని చెప్పాడు అందాము నాలుగో పర్యాయంలో పరమాత్మని చెప్పాడు అంటే ఆ నాలుగో పర్యాయం ఆరంభవాక్యం ఏమనుంది ఏతంతేమతేనుంది ఆ ఏతం దేన్ని పట్టుకొస్తుంది జీవుణ్ణి పట్టుకొస్తుంది జీవాకర్షణం అంటారు అంటే సర్వనామ వెళ్ళి ఆ జీవుణ్ణి పట్టుకొస్తుంది పది రెండు పట్టుకొస్తుంది కదా సర్వనామంటే అర్థం అదే కదా రనవను చేసేది ఏమిటంటే నవండిని పట్టుకొచ్చి పెడుతుంది సహ అంటే ఆ నౌను అక్కడికి వస్తుంది ఆ సహా ఉన్న చోటకి నౌను వస్తుంది రాముడు అడవికి వెళ్ళాను ఆయన అక్కడ అన్నప్పుడు ఆయన అంటే అర్థమేటి రాముడు అక్కడ అంటే అడవి ఎందు అది సర్వనామలు చేసే కాబట్టి నాలుగో పర్యాయంలో ఏతంతేమతే అన్న చోట ఏతమ్మనే సర్వనామ జీవుణ్ణి తీసుకొచ్చి పెడుతుంది జీవాకర్షణం ఇది సరిగ్గా లేదు అన్యాయం మన్యమానా ఇది యుక్తియుక్తంగా లేదు వాళ్ళ యుక్తికి ఇది కుదరలేదు వాళ్ళ యుక్తి ఫెయిల్ అయిపోతుంది కదా ఎక్కడ అవుతుండో పరమాత్మ సపరేట్గా రావాలి కదా ఆ వచ్చిన జీవుడే పరమాత్మ అని వాళ్ళకి ఇష్టం కాదు కాబట్టి ఇది సరిగ్గా అనుకున్నారు వాళ్ళు అంచేత వాళ్ళు ఏం చేశారంటే ఏతనుత్వేవ అనే ఫ్రేజ్కి ఒక విపరీతార్థాన్ని చెప్పారు ఏమిటంటే ఆ విపరీతార్థం ఏతమేవ వాక్యం అని ఏతమేవ వాక్యం ఒకటి ఏతమేవా భయమృతమే తద్ బ్రహ్మ అది ఏతం ఏతమేవ వాక్యం ఆ ఏతమేవ వాక్యంలో ఏముంది బ్రహ్మ ఉంది అది ఎలా వచ్చిందో ఆ వాక్యం అంటే నీ కంట్లో ఎవడున్నాడు రా ద్రష్ట ఆ ద్రష్ట ఏ బ్రహ్మ అని చెప్పాడు ప్రథమ పర్యాయంలో కూడా ఆ చెప్పేప్పుడు ఏతమేవా అని ఉంది ఏతంత్వేవాన్ లేదు ఏతమేవా ఏతంతవేవా అనేదానికి అర్థము ఏతమేవ వాక్యంలో చెప్పిన తత్వము అని మార్చేశారు ఏతమేవ వాక్యం ఆ ఒక్క చిన్న వాక్యం ఒక్కటి చూస్తే అమృతమభయం బ్రహ్మ అని ఉంటుంది అమృతమభయమేతద్ బ్రహ్మ అని ఆ ఏతత్ అది అది ఏతత్వ ఏతత్వను ఉంటుంది ఏతమ్మను ఉండదు ఏతంతవేవా అని ఉండదు ఆ ఏతత్వం ఉంది కదా కాబట్టి ఏతంతమేవ అనే దానికి నాలుగో పర్యాయంలో ఆ ఏతత్ అర్థం చెప్పండి ఎప్పుడైతే ఏతత్ చెప్తారో అది బ్రహ్మగా పట్టుకుంటాము కాబట్టి నాలుగో పర్యాయంలో బ్రహ్మ మనకు వచ్చినాడు అని అలాగా దాన్ని వాళ్ళు దిష్టాత్తి చేసి చెప్పినారు ఏతమేవ వాక్యం యొక్క ఉపక్రమంలో సూచించబడిన ఆత్మ ఏమిటది అపహత పాత్మ అనే ఆత్మ అపయ అపహత పాత్మ అమృతం అభయం అనే ఆత్మ ఆ ఆత్మని నీకు నేను మళ్ళా వ్యాఖ్యానం చేస్తాను అని అలాగే ఈ ఏతంత్వేమ వాక్యానికి ఆ రకమైన అర్థం చెప్పారు అంటే ఏమైనా జీవుడితో ఉపక్రమించి ఆ జీవుడినే బ్రహ్మగా తేల్చారు ప్రథమ పర్యాయంలో ఈ ఏతంత్వేవా ఆ జీవుడు వస్తాడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే అర్ధజనతీయం ఆ ప్రథమ పర్యాయంలో ఉన్న ఆ జీవ సంబంధం అన్నీ చూసేసి ఆ ప్రథమ పర్యాయంలో బ్రహ్మ ఏదైతే గలదో దాన్ని ఏతవిత్ వేవాదాంతో లాక్కొచ్చి ఇక్కడ పెడితే నాలుగో పర్యాయంలో మనకి బ్రహ్మ లభించినారు ఈ బ్రహ్మ వేరు ఆ జీవుడు వేరు అని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు సో అలా కల్పించాలి శృతి వాక్యాలని అలా కల్పించాలి దీంట్లో దీంట్లో అనేక లెవెల్స్ ఉన్నాయి మీరు జాతరగా ఆలోచించండి అక్కడ కొంచెం టెక్నికల్గా ఉంటుంది ఆ శృతి ఏం చెప్పిందో దానిని ఓపెన్ మైండ్తో తెలుసుకుంటుట అది మీరు మీకు తెలుసుకోవడం జాత కాకపోతే మీరు బ్రిటన్లోనూ లేదా జర్మనీలోనూ సంస్కృతం చదువుకున్న విద్వాంసులు ఉన్నారు వాళ్ళకు అప్ప చెప్పండి ఎలా ఈ శృతిలో జీవుడు దేవుడు ఒక్కటే అని చెప్తుండ వేరే అని చెప్తుండ వాళ్ళకి అప్ప మీరు మీరు కొట్లాట తేలకపోతాయి ఇప్పుడు నామో ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా అంటే మరి బ్రిటిష్ జడ్జి అప్పచెప్పారా అలాగే ఇది కూడా వాళ్ళకి అప్పచెప్పండి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చెప్తారు నేను ఒక ఆయకం తీసుకుంటా ఇక్కడికి వచ్చింది అది శర్మగారు ఒక ఆయకం ఒకటిచ్చారు సో విత్ ఇన్ ఏ కల్చరల్ ఇది ష్రాడింజర్ ష్రాడింజర్ అనే ఆయన పెద్ద ప్రొఫెసర్ అని మనం అనుకున్నాం కదా ఫ్రెంచ్ ఫిలాసఫరు ఫ్రెంచ్ ప్రొఫెసర్ సైంటిస్ట్ ఆయన ఆయన ఇన్ క్రిస్టియన్ టెర్మినాలజీ టు సే ఐ ఆమ్ గాడ్ సౌండ్స్ బ్లోత్ బ్లాస్ట్ అండ్ లోనట్ బట్ ప్లీజ్ డిస్ రిగార్డ్ దీస్ ఫర్ ది మోమెంట్ And consider whether the above inference, I am God, is not the closest a biologist can get to proving God and immortality at one stroke. Everything is dying, everything is mortal. At one point of an immortal, it is not true, it is true, it is true, it is true. alage god where is god there is only jagat there is no god no no god is approaching apudu prove chese okey oka pandate entante i am god aham brahmasmi that proves god and that proves immortality both in one stroke ananthadu on the earliest records to my knowledge date back some 2500 years or more from the early great upanishads they recognized sham Atman is same as Brahman, was in Indian thought considered far from being blasphemous to represent the quintessence of deepest insight into the happenings of the world. Atmanika Upanishad-tun-zadvite telisipa indi. Translations of the Agri-bhatukuni Upanishad-tun-zadvite telisipa indi. Emani jivadeh Brahman-japtor nirai janeh. మన వాళ్ళు ఇక్కడ జుట్టు ఒకటి జుట్టు ఇంకొకటి తీక్కుంటూనే ఉన్నారు రెండు వందలు రెండు వేల సంవత్సరాలైనా ఉపనిషత్తు చెప్తుందా లేదా అని దిస్ ఈజ్ ది డౌన్ ఫాల్ ఇంకా ఉపనిషత్తుల యొక్క తత్వంలోనే ఇంకా కొట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు దిస్ ఈజ్ ది డౌన్ మీకు ఉపనిషత్తు సిద్ధాంతంతో మీరు హిందూ ధర్మం యొక్క మహిమను ప్రకట ప్రపంచానికి ప్రకటించగలరు కానీ మీరేమో రాహు పూజ కాలుద సర్పదోష పూజ లేకపోతే కళ్యాణము లేకపోతే కేశఖండనము వీటి ద్వారా మీరు హిందూ ధర్మాన్ని ప్రపంచానికి ఏం చూపించలేదు మీరు నోబడి విల్ కేర్ ఫర్ యూ ఇఫ్ యూ ప్రజెంట్ దీస్ థింగ్స్ ఇవి మీలో మీరు అట్టు పెట్టుకోవాలి ఎవరి రిచువల్స్ వాడు అట్టు పెట్టుకోవాలి చేసుకోవాలి చక్కగా సర్వ చక్కగా మీకు ప్రేమ రిచువల్ మీరు చేసుకోవాలి ఇది ప్రపంచానికి పుష్ చేసేది కాదు ఇది పోస్టల్లో కళ్యాణం చేశామంటే టెక్సైస్లో కళ్యాణం చేసామంటావు ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది అవుట్ ఆఫ్ వరల్డ్ ఇట్ ఈజ్ మెంట్ ఫర్ అవర్ ఓన్ రిచువల్ సిచ్యువేషన్ అక్కడ మనవాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకుంటే తప్పేం కాదు కానీ ప్రపంచానికి చూపించేది ఏమీ లేదు దాంట్లో వాడికి ఏమర్థం అవుతుందండి వాడు స్టర్న్ అవుతాడు ఏంటి దేవుడు పెళ్లి చేసుకోవడం ఏంటంటే వాడికి అసలు మొట్టమొదటి అదే వాడికి మతిపోతున్నాడు పోనీ పెళ్ళి ఎదురు చూసుకుంటే మ్యారేజ్ యానివర్సరీ అడవాలి కానీ ప్రతి సంవత్సరం మ్యారేజ్ అయితేనే వాడికి అదే అర్థం కాదు వాడి సెన్స్లో చెప్తున్నాను నేను ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారంటే వాడి ముఖం మీద నీళ్లు తల్లి మళ్ళీ మనం లేవనెత్తాలి కానీ వాడి విల్ బికమ్ అన్కాన్షియస్ దేట్ ఫార్ యూ కెనాట్ ప్రెసెంట్ ఎనీథింగ్ మర్త్ వైల్ టూ హెన్ బజ్ మనకి సమస్య కాదు Because our cultural milieu, we understand it. And we appreciate it also. We enjoy it also. Because we have a great thing about Upanishad and Siddhānta. Because we have a great thing about Upanishad and Siddhānta. We have a great thing about Upanishad and Separateness. We have a great thing about Upanishad and Siddhānta. They take it correctly. It is Oneness alone. There are three levels. At one time, Upanishad and Tattva are open-minded. That's what we have. మీరు ఓపెన్ మైండ్తో చూస్తే ఇటువంటి కల్పనలు చేయరు ఏతంత్రేవతే భూయమునం వ్యాఖ్యాస్యం ఇది జీవవాక్యమే ఆ జీవునే స్వరూపము చేత నిగ్గుల్చి బ్రహ్మగా చెప్తోంది నేను స్పష్టంగా తెలుస్తుంది ఓపెన్ మైండ్తో మీరు చూసినప్పుడు అది భక్ష్యకారులు చేస్తున్న పని ఇది ఒక లెవెల్ ఓపెన్ మైండ్తో ఉపనిషత్తు ఉండడం రెండో లెవెల్ ఏమిటంటే ఉపనిషత్తుని ఓపెన్ మైండ్తో చూడడం చేతగాక దేవుడు వేరు జీవుడు వేరు అనో కొంతకాలం దేవుడు జీవుడు వేరుగా ఉంటారు ఆ తర్వాత ఏకం అవుతారు ఈ ద్వైతాద్వైతం ఓ కొంతసేపు ఇలాగా సృష్టి కాలంలో వేరుగా ఉంటారు మళ్ళీ ప్రళయంలో ఏకమవుతారు మళ్ళీ సృష్టించేవడికి సపరేట్ అవుతారు ప్రళయంలో ఏకం అవుతారు ప్రళయంలో ఏకమైపోతే మళ్ళీ సపరేట్ ఎలా అవుతారు ఇప్పుడు ఏకమైపోతే సపరేట్ ఎలా అవుతారు అంటే ఏకమైపోవడం అంటే అర్థం నిజంగా ఏకమైపోవడం కాదు అక్కడ పొట్టలో భేదాభేదంగా ఉంటారు పొట్టలో ఉందంటే మీతో భేదమా భేదమా అంటే భేదానికి భేదము అభేదానికి అభేదమే